దీని తరువాతది యోగ ప్రత్యాన ప్రత్యాఖ్యానాధికరణము అని అంటారు అది చిన్నది మళ్ళీ ఆ తర్వాతది నెలక్షణత్వాధికరణము అది మళ్ళీ చాలా పెద్ద అధికరణం ఓకే మీకు సూచన ఇస్తున్నాను ఈ నవిలక్షణత్వాధికరణాన్ని రెండు వేల పదిహేడులో మనం టేకప్ చేద్దాం ప్రస్తుతానికి ఈ స్మృత్యధికరణం ఫినిష్ చేసి యోగ ప్రత్యాఖ్యానాధికరణం ఫినిష్ చేసి నవిలక్షణత్వాధికరణాన్ని పెండింగ్ లో పెట్టి దాని తరువాత శిష్టాపరిగ్రహాధికరణము అని చిన్న అధికరణము అది ఫినిష్ చేసుకుని దాని తర్వాత భోక్తాపత్ అధికరణము అని ఇంకో చిన్న అధికరణం అది ఫినిష్ చేసుకుంటే యూ హ్యావ్ ఎ గుడ్ స్కీమ్ బిఫార్ యు నెక్స్ట్ ఇయర్ రెండు వేల పదిహేడులో భోక్త నవిలక్షణత్వాధికరణాన్ని మొదలు పెట్టి గమనించారా ఓన్లీ అండి టైం ఉందని చెప్పాను నేను మళ్ళీ చెప్తాను మళ్ళీ ఇంకోసారి చెప్తా టైం ఉందని చెప్పాను ఈ విషయం మళ్ళీ వారం మళ్ళీ చెప్తా ఓకే ఓం శ్రీ గురుసో నమే ఓం స్మృతి స్మృతి పాదశంకరం లో అన్యస్మృతవకాసంగా ఈ ఇటువంటి సమస్య మన భారతీయ ధర్మానికి వచ్చింది ఏమిటి అనేక స్మృతులు ఉండడం సోమని స్మృతి ఈ సమస్య ఇలా పరిస్థితి ఇతరత్ర కనపడుతుంది ఉదాహరణకు బైబిల్లో ఫైవ్ ఫైవ్ రీడింగ్స్ ఉన్నాయి మ్యాథ్యూ కేవో ఫైవ్ ఉన్నాయి ఫైవ్ మీకు డీటెయిల్స్ కొద్దిగా వేరియేషన్ ఉంటుంది చిన్న చిన్న వేరియేషన్స్ ఉండవు మేజర్ వేరియేషన్స్ ఉండవు లైక్ గుడ్ స్టెమరిటన్ అనే ఒక క్యారెక్టర్ ఉన్నాడు అది ఒక రీడింగ్ లోనే ఉంటుంది మిగతా రీడింగ్స్ లో ఉండదు ఓన్లీ వన్ థింగ్ హ్యాస్ గుడ్ స్టెమరిటన్ అలాగే దేస్ వర్ల్డ్ టు బిగిన్ విత్ వరల్ విత్ ది గా వరల్డ్ వాస్ ది గాడ్ అనే స్టేట్మెంట్ అది ఓన్లీ వన్ రీడింగ్ లో ఉంటుంది ఐడి ఉండదు సో ఈ విధంగా చిన్న చిన్న డిఫరెన్సెస్ కనపడతాయి ఐదు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే దే అడాప్ట్ అవర్ ది బాయ్ ఉన్నవి ఐదు అన్నీ చిన్న చిన్నవి ఐదు కూడా కలిపేసి చదివేసుకుంటారు న్యూ టెస్ట్మెంట్ లో ఓల్డ్ టెస్ట్మెంట్ అయితే సింగిల్ దాంట్లో ఇన్ని రకాలు లేకుంటారు కాబట్టి వాళ్ళు అలా మేనేజ్ చేసేస్తారు మనకు అలా కంటే మనది మోర్ డెమోక్రాటిక్ సొసైటీ కాబట్టి ఇక్కడ ఎన్నెన్నెన్నో స్మృతులు కపిలలోనొకటి కాణాద ది ఒకటి ఎవరంతటో వాళ్ళు చెప్పారు ఇది ఫిలాసఫీస్ కపిలా కాణాద ఇవన్నీ ఫిలాసఫీస్ అయితే ఇక్కడ మనం చెప్ చేసుకున్నాం ఇక ఫిలాసఫీస్ కి కిలోదకాలు ఇచ్చేసి మన వాళ్ళు పురాణాల్లో పడిపోయారు పురాణం అంటే ఏంటంటే దట్ ఇస్ ఏ మూమెంట్ అలాగా ఫిలాసాఫికల్ థింకింగ్ నుంచి మెరకల్స్ అండ్ స్టోరీస్ లెవెల్లోకి వచ్చేటూ అని అంటారు అయితే ఇనీషియల్ గా పురాణాలలో వ్యాసుడు రచించిన పురాణాలలో ఆ ఫిలసాఫికల్ విషయాలని అట్టి పెట్టుకుంటూ స్టోరీస్ అండ్ లాగా కొంత నడిచింది బట్ తర్వాత కాలంలో ఈ కనా రిటైన్ ఇప్పుడు ఎప్పుడైతే స్టోరీస్ అండ్ మెరటిల్స్ నేను ఫిలసాఫికల్ థింకింగ్ నిలబెట్టుకోలేను మైండ్ ఇప్పుడు లూజ్ ఆఫ్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్ లేకుండా అయిపోతుంది ఇప్పుడు మీరు థింకింగ్ అలవాటు అటుపెట్టుకోవాలి థింక్ చేసే అలవాటును వదిలిపెట్టేకోవచ్చు థింక్ చేసే అలవాటును వదిలిపెట్టేసారనుకోండి ఇంకప్పుడు మీకు లూస్ ల్ విజడమ్ అనేది అసలు దరిజాపుల్లో ఉండదు థింకింగ్ అనేది వదిలిపెట్టే కూడా దాన్ని అట్టు పెట్టుకోవాలి సో మొత్తానికి ఇటువంటి అనేకానేకములైన స్మృతులు మనకి ఉండడం దీని మూలంగా ఇటువంటి ఒక అధికరణం అవసరమైంది గతలోని కాదంటే ఆ స్మృతిని ఇవరాము కాదన్న దోషం మనకు వస్తుంది కదా అనే ఒక పూర్వపక్షం అలా కాదా కపిలుని ఎస్తనాలంటే ఇంకో రెండు వందల మందిని కాదనాల్సి ఉంటుంది కాబట్టి అన్యస్మృతి అనే అవకాశం ప్రసంగం వచ్చి కొడుతుంది కాబట్టి కపిలుని స్వీకరించడం కుదరదు అని ఇంకొక దానికి సిద్ధాంతం ఈ విధమైన ప్రసంగం ఆవశ్యకమైనది మీరు గమనించండి ఇంట్రెస్ట్ చెప్తుంది మంచిది మనం ఎక్కడున్నామంటే శృతిశ సర్వాత్మతర్వాణి భూత్యాత్మైవా భూద్జాన త్ర కోహక ఏకత్వమను పశ్యత అంతవచ్చ అత్య సిద్ధం ఆత్మభేదకల్పనయా కటిలస్ త్రం వేదవిరుద్ధం వేదానుసారి మనువచన విరుద్ధ అది అది చూస్తూ ఉన్నాము అంటే ఇప్పుడు కపిలుడు యొక్క స్మృతి ఎందు రెండు దోషాలని పాయింట్ అవుట్ చేస్తున్నాం ఒకటి ఒకటేమిటంటే ప్రధాన కారణవాదం అంటే జడము జడమైన ప్రధానము జగత్ కారణము అనేది వేద విరుద్ధమైన అది ఒకటి రెండవ ప్రతిపాదనము వేద నిరుద్ధమైనది ఆత్మభేదాన్ని స్వీకరించుతారు అంటే శంకరుల కాలంలో ఇప్పుడున్న ద్వైత మతాలు కావు ఇప్పుడున్న ద్వైత చూస్తే ఆత్మభేదాన్ని కల్పించడం అనే దాన్ని ప్రత్యక్ష చేయాలని కూడా అనిపిస్తుంది ఎందుకంటే అంతా అదే ఇది ఆత్మభేదాన్ని కల్పించి ఆత్మభేదాన్ని పిచ్చి అంతలా ఆత్మభేదాన్ని ఫిక్స్ చేసి మొత్తం రిచువల్స్ అన్ని కూడా ఆత్మభేద బుద్ధితోటి నడిచి నడుస్తున్నాయి ఆ పరిస్థితిలో ఎవడైనా శంకరుడు లాంటి వాడు వచ్చి ఆత్మభేద కల్పనం చేస్తే వేద విరుద్ధము అని ముందు వారిని అక్కడి నుంచి ఎత్తే సంవత్సరం వారస్యం చేసినాడు ఆ రోజుల్లో ఆత్మభేదాన్ని కల్పించడం అనేది మహాదోషంగా పరిగణింపబడే రోజులే ఇక్కడ ఈ ఆత్మభేదము అనేది మీరు గమనించండి మీరు యూ లుకేట్ దేహము దేహమే దేహం ఆత్మభావన ఉన్నంత వరకు భేదము మనకి అనుభవానికి వస్తూనే ఉంటుంది అంతఃకరణమును కొంచెం సూక్ష్మంగా ఆలోచించి సూక్ష్మంగా ఆలోచించద్దు ఆ దేహమే అనుకుంటే వాడు చదువు సంధ్య లేకుండా కూలిపని చేసుకుని జీవించి వాడికి మనకి టకా ఏంట ఇంకా చదువుకున్న దేహమే నేను అనే అంశంలో అది చాలా దురదృష్టకరమైన పరిస్థితి కాబట్టి దేహమే నేను అని అనుకున్నంత వరకు భేదం మనకు అనుభవానికి వస్తూనే ఉంటుంది కానీ దేహమే నేను అనేది చాలా స్థూలమైన బుద్ధి అంతకంటే కొంచెం సూక్ష్మంగా మనం ఆలోచించాలి మనిషి ఏమిటి అది ఫిజికల్ ఇస్ ది నో ది ఫిజికల్ ఫిజికల్ ఈజ్ సెకండరీ Regularly, ma man is what he thinks, that is what he thinks. Manishan, what he thinks is a human. So, when he thinks about the subject of the subject, I am what I think. A thinking faculty defines me, that is what he thinks. Anakadha swetarin, as well as the Atma is the subject. Thinking faculty defines koha me, ఒకే వ్యక్తిలో చిన్నప్పుడు తక్కువ ఉంటుంది పెద్ద ఏక ఎక్కువ అవుతుంది కాబట్టి థింకింగ్ ఫ్యాకల్టీని బట్టి ఆత్మ ఏకత్వం మీకు సిద్ధించదు ఆత్మభేదమే ఉంటుంది కానీ ఈ ఫిజికల్ అన్నది సైకలాజికల్ ఇంకా స్థూలము సూక్ష్మము ఈ రెండింటికంటే అతీతమైన ఒక సత్త దాన్ని ఏమన్నా ఇంకా దానికి ఆకారం పెడదామంటే అది స్థూలం కాదు దాన్ని ఒకనొక ఊహలో ఇరిపిద్దాము అంటే అది సూక్ష్మం కూడా కాదు అది స్థూలములన్నిటికంటే స్థూలము సూక్ష్మములన్నిటికంటే సూక్ష్మము అంటే అర్థం దాన్ని స్థూలంగా కానీ సూక్ష్మంగా కానీ వర్ణించటానికి వీల్లేదు అటు దాన్ని ఏమని చెప్పాల్సి ఉంటుంది అంటే ఇట్ ఈస్ నియర్ బీయింగ్ సార్ మీయర్ బియింగ్ అని అలా ఎటు చెప్పాల్సి వచ్చిందో తెలిసినండి అలాంటిదేమీ లేదన్న వాళ్ళు కొంతమంది బయలుదేర అలాంటిది ఏమి ఉండదండి అయితే లేకపోతే సూక్ష్మం అవ్వాలి ఇటు సూక్ష్మము కాక అటు స్థూలము కాక ఇటు కంటితో చూసేది కాక బుద్ధితోటి ఊహించేది కాక ఇంకా అలాంటిది ఏమి ఉంటున్నాయా అలాంటిది ఏమి ఉండదు చాలా మంది బయలుదేర అంటే కాదు ర అని దాన్ని సత్ అని చెప్పారు ఇంకా అంతకంటే వేరే చెప్పే గతి లేక దాన్ని సత్ అని చెప్పారు అదే ఈ సర్వమును శాసిస్తోంది అని చెప్పాలి అదే ఈ సర్వమును శాసిస్తోంది అనగానే సర్వమును శాసించి అదేవిధి మన తెలంగాణని కేసీఆర్ గారుగా శాసిస్తూ ఉంటారు ఆంధ్రప్రదేశ్లో అంటే ఆయన నాయుడు గారు శాసించుకున్నారు లేవిటి సర్వాన్ని ఒక్కటే శాసించడం ఏంటి అలా కదా సర్వమును వీళ్ళందరూ చిన్న చిన్న శాసకులు వీళ్లతో సహా సర్వమును శాసించేది ఈ అంటే శాసన శాసించుట మామూలు శాస్త్రం కాదు శాసించి వాళ్లతో సహా అందరినీ శాసించుట ఈష్ వర వర అనే పదానికి అర్థం వరానికి ప్రత్యానికి అర్థం ఏంటంటే శ్రేష్టము అనే అర్థంలో ఈస్ట్ వర ఆ ఏది కలదో అది వరహ అని చెప్పారు చెప్పి చూడు నీ కేసు నువ్వు చూసుకున్నప్పుడు ఆ స్థూలం నువ్వు అనుకుంటున్నావు పొరపాటు ఆ సూక్ష్మం కూడా నువ్వు కాదు ఆ స్థూలాన్ని సూక్ష్మాన్ని తెలుసుకుంటూ వాటిని ప్రకాశింపజేస్తూ స్థూలము కంటే స్థూలము సూక్ష్మము కంటే సూక్ష్మము అంటే వాటికి ఆ రకమైన వర్ణానాలకు అతీతమైన ఒక ఒక సర్త్ మళ్ళీ సర్త్ అని చెప్పాల్సి ఉంటుంది అది నీ స్వరూపము యూ డిస్కవర్ దాట్ అది నువ్వు డిస్కవర్ చేయవు ఆ లెవెల్లో నీకు భేదము ఉండదు ఆ సత్తుని స్వరూపము అని నువ్వు డిస్కవర్ చేసే వరకు కూడా నువ్వు ఈ స్థూల సూక్ష్మముల ముందు అతుక్కుని పోయి వాటితో మమేకమై ఈ సంసార దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటావు ఎందుకంటే ఇవి మారిపోతూ ఉంటాయి స్థూల సూక్ష్మాలు మారిపోతూ ఉంటాయి ఎంతలా మారిపోతాయంటే మీరు యాభై ముప్ప క్రితం ఒక మనిషి ఫోటో చూసి ఇప్పుడు చూస్తే చాలా దుఃఖమే కలుగు ఎందుకంటే కాలము ఇంత మహత్వంలో తీసుకొస్తున్నారు అని దుఃఖమే కలుగు ఎలిజబెత్ కేర ఆమెను పేరు సినిమాలో చూసిన వాళ్ళు నిన్న మొన్న ఆమె ఆ స్వర్గానికి వెళ్లే ముందు ఆవిడ ఫోటో చూస్తే దుఃఖం అంటే రూపం ఎంతలా మారిపోతుందని చెప్తున్నారు అలాగే మన అనుభవంలో ఎలా ఉంటుందంటే ఒక మనిషిని మీరు పది రోజుల క్రితం చూసి పది రోజుల తర్వాత చూసి లేకపోతే కొద్ది నెలల తర్వాత చూసి బాగా చనిపోయారంటే మీరు బాగా చనిపోయారు మీరు మారిపోయారు పూర్తిగా అని మనమే అంటూ ఉంటుంది స్థూలం మారిపోతూ ఉంది ఇంకా సూక్ష్మం దగ్గర మరీ అధ్వానం అది క్షణాల్లో మారిపోతుంది ఇప్పుడు లవ్ మ్యారేజ్ అనో లేకపోతే పెద్దల పెళ్లి అని పెద్దల పెళ్లి ఎలా చేస్తారో తెలుస్తుందండి వీళ్ళందరూ అక్షతలు రెండు కేజీలు బియ్యం అక్షతలు వేస్తారు వాళ్ళందరికీ వీళ్ళందరూ వేరు ఈ ఆశీర్వచనాలన్నీ ఏమైపోయాయో నాకు అర్థం కాదు ఇవన్నీ మట్టిలో కలిసిపోయాయా గాలిలో కలిసిపోయాయా తర్వాత జాతకాలు చూసి అబ్బా ఎంత పిట్టైపోయిందండి ఈ జాతకం హ్యాండ్ అండ్ అన్నట్టుగా పుట్టయిపోయిందని చెప్పేసి నీళ్ళు ఇచ్చిన వీళ్ళు సంబంధాలు కుదుర్చుకుంటారు తర్వాత ఎంత నేడు పరిగించేదారు ఉన్నారండి వీళ్ళిద్దరూ అని సంబంధాలు కుదుర్చుకుంటారు ఎంగేజ్మెంట్ కేళ్ళెంత హడావి చేస్తున్నారు అంటే అంత ఉత్సాహం అనమాట వాళ్ళిద్దరినీ కలపబోతున్నామని ఉత్సాహంగా ఉంటారు ఇక ముహూర్తం దగ్గరికి మొత్తం ఎన్ని గ్రహాలు ఉన్నాయో అన్ని మోఢములను దూరంగా గురుమూఢం ఉండకూడదు శుక్రమోఠం ఉండకూడదు శని మూఢం ఉండకూడదు రాహుమూఢం ఉండకూడదు చేతుమూఢం ఉండకూడదు చంద్రమోహం ఉండకూడదు నీ మూఢం ఉండకూడదు నా మూఢం ఉండకూడదు వాయు మూఢం ఉండకూడదు వీళ్ళ కష్ట చేయాలి నీ వీళ్ళు ఇంత జటిలత్వం ప్రపంచంలో ఎక్కడా లేదు సృష్టిలో ఎక్కడా ఇంత జటిలంగా ఏది లేదు ఏమిటి మూఢం అంటే ఏమిటో అసలు వాళ్ళకే తెలియాలి ఏమిటో అని చెప్పి ఇంత మీమాంస చేసి కోడిగుడ్డికి ఏదో సామెత్ర లెక్కన ఆ ముహూర్తాన్ని సర్వీ చేస్తారు తెల్లవారుసాము రెండు గంటల ముప్పై నిమిషాలు ఈ ముహూర్తం దొరకదు కానీ ఇంత కష్టపడ్డందుకైనా ఆ పెళ్లి సరిగ్గా ఉండాలా వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు ఎంతలా కలహించుకుంటున్నారంటే కలహించుకుంటారు అన్ని సందర్భాల్లో పాటు సందర్భాలు ఇదంతా ఎందుకు చెప్తారంటే ఆ మనస్సు మారిపోవడం అనేది అంత డ్రాటిక్ గా మారిపోతుంది మిత్రుడు శత్రువు అయిపోతాడు శత్రువు మిత్రుడు అయిపోతాడు మనస్సు అలా మారిపోతుంది ఆయన ఎవరినో కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్ అంటే ఆయన అన్నారు దాస్ గాన్ నో ఐఎం ది కింగ్ ఆఫ్ బ్యాడ్ టైమ్స్ మనస్సు అలా మారిపోతుంది మనస్సు ఒక రూల్ ఒక తల్లిదండ్రు ఈవెన్ ది బ్యాంకరెప్ట్ బిజినెస్ మ్యాన్ లీడ్స్ Much a superior lifestyle than a poor man. Ano, aap ingredients. Hey na mātañah a Tāmāte qurtokluence gaña20aj? An sakkha graduate, 5th at the 한국 brashiro resphetto. Alankā duveste, ne'a Saala santaqaga. The thing of bad timesasa. The thing of bad times receive the love. Thing of good times how love you must mind affects me. Athya ti DH patients безопас. సో ఈ సూక్ష్మము అంతలా మారిపోతూ ఉంటుంది ఈ స్థూల సూక్ష్మములను పట్టుకుని అదే నా స్వరూపమని మనిషి ధర్మపడుతూ బతుకుంటారు ఈ రెండు నీ స్వరూపం కాదు మరి నా స్వరూపం ఏమిటో చెప్పు చూడపా నీ స్వరూపం ఏమిటో నువ్వు అడగనని నేను చెప్పడం అది వర్కౌట్ కాదు అలాగే నీ స్వరూపం ఏది కాదో నేను అది నువ్వు తెలుసుకో అప్పుడు ఏమవుతుంది ఈ స్వరూపం కాని దానిది స్వరూపము కానిది అని త్రోసికూర్చినట్లయితే కాగ్నేటివ్ గా త్రోసికూర్చాలి ఫిజికల్ గా త్రోసికూర్చేది ఏమీ ఉంటుంది ఆ కాగ్నేటివ్ గా త్రోసుకొచ్చినట్లయితే అంటే ఫోకస్ అంది నాన్ సెల్ఫ్ ఫోకస్ సెల్ఫ్ మీద ఉండాలి కానీ నాన్ సెల్ఫ్ మీద ఫోకస్ ఎందుకు సో మొత్తం ఫోకస్ ధనము భోగములు దేహము మనస్సు వాటి మీదే పెట్టుకుంటే మొత్తం ఫోకస్ ఉంటా వాటి మీదే పెట్టుకుంటే అవన్నీ నాన్ సరిపోయి అయిందండి అంటే అవి బంధిస్తాయి సో దివ ఆ ఫోకస్ విడిచిపెట్టి దేహం భోగములు ధనము వాటి స్థానంలో అవి పొదుగుంటాయి ఆ ఫోకస్ విడిచిపెట్టి దేహము దాని స్పేస్ లో అది పొదుగుంటుంది అది అలా పొద్దు ఉంటుంది ఓ రోజు బాగుంటుంది ఇంకో రోజు బాగుండదు దాని బతుంది ఆ ఫోకస్ వదిలిపెట్టే మనస్సు అది అంతే అది ఎందుకు మారిపోతుందో ఎలా మారిపోతుందో దేవుడితే అది ఎలా మారిపోతూ ఉంటుంది ఒకసారి ఉత్సాహంగా ఉంటుంది ఉత్సాహం కావద్దు ఒకసారి ఒకరిని చూస్తే ఉల్లాసం కలుగుతుంది ఇంకోసారి అదే మనిషిని చూస్తే ఈ టైం అసలు ఇబ్బంది ఇప్పుడు వచ్చేది అదే మనుషు వేరే హలో హనీ అంటూనే ఉంటాడు ఇప్పుడు కాదులే నువ్వు చికాకు పడుతూనే ఉంటాడు అంతట్లోకి ఆ మనస్సు అలాంటిది కాబట్టి అదిఫుల్ నువ్వు కాదు నీలో ఒక స్వరూపము కలదు చేంజ్లెస్ యూ గో అండ్ ఎస్టాబ్లిష్ యువర్ ఇన్ దాక్ట్ అప్పుడు నీకు అనుభవం కలుగుతుంది ఎవరో తెలుసినా ఇన్ దాట్ దేర్ ఈస్ నో డిలిజన్ ఆత్మ అభేదమును సుగుకి ఉపయోగిస్తూ ఉన్నది అందరికీ అనుభవానికి వచ్చే భేదము కేవలము దేహము ఇంద్రియములు మనస్సుకు పరిమితం చేత వచ్చిన భేదమే తప్ప అది యథార్థమైన భేదం కాదండి అది ఆ భేదమే శబ్దము కొంతమంది అన్నారు దేహము మనస్సు లెవెల్లో భేదము ఆత్మ లెవెల్లో అభేదము రెండు పెట్టుకున్నాం భేద భేదాలు రెండు పెట్టుకున్నాం అంటే దానికి వాడు ఒక దృష్టాంతం చెప్తారు ఆకులు పువ్వులు కాయలు భేదము చెట్టు అభేదం చెట్టు అభేదమే కదా అన్ని చెట్టే చెట్టు భేదము ఆకులు పువ్వులు కాయలు తినాల్సి వచ్చిందనుకోండి ఏం తింటారా ఆకులు తింటారా కాయలు తింటారా కాయలు తింటారు ఆకులు తిరగరు కదా కాబట్టి భేదం చెట్టు అభేదం భేదభేద అని కొందరన్నారు కానీ మీరు సెంకర్లు అంటారు నువ్వు చెప్పింది బాగున్నాయా విత్ ఇన్ దట్ ఎగ్జాంపుల్ చెట్టు రియల్ ఆకులు పువ్వులు కాయలు రియల్ కాబట్టి దాన్ని ఎవ్రీథింగ్ ఈజ్ రియల్ మనం వన్ పెర్స్పెక్టివ్ అభేదము ఇంకో పెర్స్పెక్టివ్ నుంచి భేదము మనం రెండు కానీ ఇక్కడ ఇది సత్యానభూత మిథున్యత ఇది సత్యము అను ఇప్పుడు మనస్సుని మనస్సు అన్వీయాలని మీకు వెంటనే ప్రూవ్ అయిపోతుంది ఎలాగా నా మనస్సు బావలేదు మనస్సుతో అమేకమై నేను దుఃఖిని నేను సుఖిని నేను ఇలాగా అలాగా అని మీరు అనుకుంటూ ఉంటే ఆ మనస్సు ఎంత బలీయంగా ఉంటుందంటే మీ జీవితాన్ని అతలాపతలం చేసే శక్తి దానికి వస్తుంది నా బతికిల్లా అయిపోయింది నాకేదీ కలిసి రావట్లేదు గ్రహాలు కలిసి రావట్లేదు నక్షత్రాలు కలిసి రావట్లేదు ఇంకో భార్యాపిల్లలు వీళ్ళు చెప్పిన మాట వినం లేదు ఏమిటో దేవుళ్ళు కూడా సరిగ్గా అనుగ్రహించట్లేదు ఆర్థిక పరిస్థితులు బాగా చనిపోయాయి తర్వాత ఈ వెంకటేశ్వర స్వామిని పూజ పూజ మొదలు పెడితే లక్ష్మీ గణపతి చేష్ట గణపతో పెట్టలేమో ఇదంతా మనస్సు అదంతా మనస్సు బలము ఇంకా all that dabala i take you in shall take you a manasika so so just look at that look at that mind alone yogi mind let me watch upon apona kana padana kuda kana padana the moment you try to watch it it just vanishes into think that's all really? వెరీ గుడ్ అది అలాంటి కాబట్టి అది అనుభూతం అది అది నువ్వు ఉంది అనుకుంటే ఇంట్లో దెయ్యం ఉంది దెయ్యం ఉందంటే ఉంటుంది దేవం లేదు నోరుముయండి వాటికి తప్పు మాటలు అసౌందరమాటలు అలాంటి మాటలు మాట్లాడద్దు చేయాలి ఉండవు నోరు మూసుకోండి రామనామాన్ని జపించుకోండి అంతే తప్ప దెయ్యం మాట మాట్లాడద్దు అని ఎవడనే రెడ్డిగా చెప్పాడు అనుకోండి దేయ్యం పోతున్నారు అలాంటిది కాబట్టి ఇక్కడ సత్య సత్య మిథునీకరణం కాదు సత్యానుకరణం కాబట్టి ద్వైతార్వైతం ఇక్కడ వర్కౌట్ కాదు చెట్టు ఆకులు కాయల దగ్గర వర్కౌట్ అయింది అది వేరే సంగతి ఇక్కడ ద్వైతార్తం పోసాగాడు అద్వైతం ఒక్కటే పోసుకుంటుంది ఇంకా ఆల్టర్నేటివ్ కాబట్టి మీ ఆ సత్యతత్వాన్ని నీవు తెలుసుకోవాలి తెలుసుకుంటే ఏమవుతుంది నీకు డివిజన్ అనుభవానికి రాదు ఏకత్వం అనుపశ్యత నేను ఉపనిషద్వాక్యాన్ని వ్యాఖ్యానం చేస్తూ ఉన్నాను విశావాక్యం కదా సో ఏకత్వం మీకు అనుభవానికి ఏకత్వం అనుభవానికి వస్తుందంటే నీకు ఆ అభేద బుద్ధి ఉండదు దానివల్ల ఏదో ఒక కారం ఇప్పుడు దేహము మనస్సు స్థూల సూక్ష్మాలతో అభేతమై జీవిస్తున్నాము ఏదో సంసారం నడుస్తుంది ఇప్పుడు ఈ రెండింటినీ కాలనీ స్వరూపంలోకి వెళ్లి ఏకత్వాన్ని మేము అనుభవానికి తెచ్చుకుంటే ఏమి లాభం అయ్యేది వల్ల తప్ప కోమోహః శోకమోహములనే సంసారం ఏదైతే కలదో అది అది ఏమైపోతుందో తెలిసినా చూద్దామంటే కూడా మిగిలి ఉండదు ఎక్కడ వెరీ సిట్ కోమోహోక మీరు మనస్సుని పరిశీలించడం ప్రారంభిస్తే వెరీస్ మైల్ వాట్ ఈస్ మైల్ అనే పరిస్థితి నిర్మాణం అవుతుంది అలాగే ఏకత్వాన్ని అనుభవానికి తెచ్చుకుంటే శ్లోకమోహములు తొలగిపోతాయి అని శృతి చెప్తూ ఉంటాయి ఇప్పుడు కపిలుని యొక్క తంత్రము తంత్రము అంటే ఏదో తెలుసునండి తంత్రం శాస్త్రం అని మీకు టీకాకారుడి చెప్తాడు శాస్త్రము కపిల తంత్రము అంటే కపిల శాస్త్రము అయితే వేదాంత శాస్త్రము అని అంటారు వేదాంత తంత్రము అని అంటారా కపిల శాస్త్రము అని అన్నా మోస్ట్లీ ఏమంటారు కపిల తంత్రము తంత్రము గడబడ తంత్రం మంచిది కాదు ఎప్పుడైనా తంత్రం మంచిది కాదు అది వైదికులు తంత్రాన్ని ఒప్పికులు సూత్ర సంస్థ అక్కడ దీన్ని మా నాయన గారు తల గట్టిగా చెప్తూ ఉంటుంది అంటే తంత్రం మనకు వద్దు తంత్రం వద్దు అంటే మనకు ఉన్నది ఉంది లేనిది లేదు ఇప్పుడు ఏమో భో డబ్బు ఇలాంటివి ఉన్నదంతా మనం సంతోషపడదాం అంతే తప్ప ఏదో తంత్రాన్ని పట్టుకుని ఇంకా ఏదో డబ్బు సంపాదిద్దాము లేకపోతే మనకు ఏదైనా కష్టం ఉందనుకోండి ఏదో మనం అనుకున్నట్టుగా అన్ని నడవం ఏవో ఇబ్బందులు వస్తూ ఆ ఇబ్బందుల్ని ఈ తంత్రం వల్ల పోగొట్టుకుందాము ప్రయత్నం అలా ఎన్నడూ చేయ తర్వాత ఈశ్వరుణ్ణి సత్వగుణ ప్రధానంగా ఆరాధించుకోవాలి తప్ప తంత్రాన్ని దిగు దాంట్లో ప్రవేశపెట్టమంటుంది ఎంత రుజువు గుణ ప్రధానంగా రాజస ప్రధానంగా ఉంటుంది తంత్రాన్ని దూరం పెట్టమని అయితే ఏది వద్దంటామో అదే మనవాళ్ళు పట్టుకుంటారు అది మనవ స్వభావంగా ఉంటుంది ఇప్పుడు మీరు అనొచ్చు ఏమని మేము అన్ని కూటల్లో అన్నీ తెలుపుతున్నాం తప్ప ఉల్లిపాయ మాత్రం మా వల్ల కాదు అని మీరు ఉల్లిపాయలు పక్కన పెట్టారు అనుకోండి ఒక ఉంటాడు వాడు ఏమిటంటే నాకు ఉల్లి దోష కావాలంటే అంటే ఏమిటి దోశలో కొంచెం ఉల్లిపాయలు వేసి కావాలి కాదు అట్లయితే దోష అంటే మనం ఏది వద్దం వాడికి హండ్రెడ్ పర్సెంట్ కావాలి ఈ తంతరం కూడా నేను ఈ టీవీలో ఏదో ప్రోగ్రాం చూశాను తంత్రశక్తి అని ప్రోగ్రాం పేరు ముప్పై నిమిషాలు ప్రోగ్రాం తంత్రశక్తి తంత్రశక్తి అంటే వాడు బాడ జుట్టు విరమూసుకుని ఉంటాడు మన తంత్రం అంటే అలా ప్రారంభం అవుతుంది మామూలుగా కొద్దిపాటి బొట్టు లేదా చిన్న విభూతి పెట్టుకుంటే తంత్రం కాదు అదేదో శివలింగాకరంగానో లేకపోతే పెద్ద ఏదో స్పెషల్ గా పెడితే గాని అది తంత్రం అవ్వదు తర్వాత మామూలు ట్రస్ట్ కట్టుకుంటే తంత్రం కాదు ఎన్నటి బట్టలు కడితేనే తంత్రం ఇలా మొదలు పెట్టుకురంగా ఉండాలి తంత్రం అంటే ఆ విధంగా మనకు కనపడుతుంది ఈ కపిలుడు పెట్టింది కూడా అలాంటి ఇది ఒక తంత్రము కపి నా కర్మతంత్రం కర్మ సంబంధమైన తంత్రం కాదు ఇది ఫిలాసఫీలో తంత్రాన్ని ప్రవేశపెట్టింది ఇక్కడ తంత్రం అంటే అర్థం ఏంటో చూస్తున్నాండి స్వకపోతము అర్థం తను విస్తారే క్షణ్ అనే ప్రత్యయం వస్తుంది అంటే ఏంటి ఒక చిన్న ఐడియా ఒకటి ప్రారంభం అవుతుంది దాన్ని అలా పెంచుకుంటూ పోతాడు దాని పేరే తంత్రం చిన్న ఐడియాతో జగత్తు పరమేశ్వరుడు శక్తి నుంచి సృష్టించాడు అని ఉంది కదా ఇది శక్తి ఈ శక్తి అనే మాట వచ్చింది కదా దాంట్లో ఆ మాట వేదాంతంలో ఉంటుందో అంతటా ఉంటుంది మాయాశక్తి అనో గుణశక్తి అనో అంటే ఆ శక్తి అనే మాట పట్టుకుంటుకుని అది స్త్రీలింగ శబ్దం స్త్రీ అంతిని అనే సూత్రం చేశారు స్త్రీ అది లాజి వైజ్ స్త్రీలింగం అవుతుంది బైలలాజికల్లీ ఇది స్నా వాడు ఫైలలాజికల్ ఫిమినైన్ అని కన్వర్ట్ షిఫిన్ టు బయలాజికల్ ఫిమినైన్ దట్ ఈస్ ది ఫస్ట్ స్టెప్ ఇన్ సాంతరా పైలలాజికల్ ఫిమినైన్ నుంచి బయలాజికల్ హ్యూమినైన్ వచ్చేస్తాడు ఫస్ట్ స్టెప్ ఇన్ దింతరా కార్టూన్స్ ఉంటాయి చూడండి కార్టూన్స్ లో మేఘం వస్తుంది వీడి కింద నిలబడి ఉంటాడు నేల మీద ఈ వీడితో మేఘం మాట్లాడుతుంది కార్టూన్ కార్టూన్ పిక్చర్స్ లో అలా మాట్లాడుతుంది ఆ మేఘానికి నోరు ఉంటుంది రెండు చెవులు ఉంటాయి అది మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు వీడు నోనో నవ్ ఈ ఐ కెనాట్ హోల్డ్ ఆల్ దిస్ వాట్ అండ్ మైసెల్ఫ్ అంటున్నారు కార్టూన్ కార్టూన్ లో అంటే కార్టూన్ లో వాడు ఏం చేసాడు అనమాట అక్లౌడ్ ని ఒక పెర్సన్ కింద వాడు మార్చుకున్నాడు దట్ ఈ కార్టూనిస్ట్ డీడ్ ఈ తాంత్రిలు అందరూ అలా చేస్తారు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ శక్తి అనేటువంటి ఒక ప్రిన్సిపుల్ ఇది నాట్ జెండర్ బే జెండర్ తర్వాత వస్తుంది ఇప్పుడు ముందు శక్తి ఆ శక్తి నుంచి జగత్తు ఆ జగత్తులో స్త్రీ పురుష భేదం ఉంటుంది శక్తిలో స్త్రీ పురుష భేదం ఎందుకు ఉండదు కానీ అక్కడే జెండర్ ప్రతి స్త్రీ అంతా అని ఆన్ వన్ సైడ్ హీ లిటరీచ్ ది ఉమన్ ఉమన్ కి వేద మంత్రాలు చెప్పే అధికారం లేదు ఓంకారం చెప్పే లేదు వాళ్ళు వంట అలా ఉండిపోయి మాకు ఇడ్లీలు దోశలు కుడుములు తయారు చేస్తూ ఎప్పటికప్పుడు సెర్వ్ చేస్తూ ఉండాలి అని శాసనం చేసిన అండ్ వన్ సైడ్ అండ్ అదర్ సైడ్ ది వర్షిప్ స్పెషప్ ఆ వర్షిప్ నింగిల్ ఐడియా Simple and single idea. Adipatikuni tanala penchasta. Yantala penchasta denteza means, a stage comes, then, you cannot connect it to the original simple idea. That means, connect it to me, vallavada. You lose a track, and now you are caught up in an elaborate maze. of ritual and thoughts and ideas and terminology elaborate maze lo padipotharu dantlo meeru satamatam avuto untaru asura how you started all of this how you started all of this you can never make out ye ye tantra muni ushi gao tantra vats aa tantram yokka danne denigrate cheyadam aadhyapayam kadu దాని స్వరూప స్వభావాలను మీ ముందు పెట్టడం కోసం చెప్పాను శంకరుడు తంత్రశ్దాన్ని పనిపెట్టుకుని వాడారు తంత్రం కపిలస్య తంత్రం ఈ తంత్రము అది ఈశ్వరులకు చెందిన తంత్రం అవదది అది ఎవడికో ఒకడికి చెందినవి ఉంటుంది కపిలస్య తంత్రం కపిలస్య ఇప్పుడు మీకు లోకంలో కనపడే తంత్రాలు ఉంటాయి ఏదో ఒక తంత్రం ఒకటే ఉంటుంది ఈ తంత్రం ఎవరుదండి అంటే ఫలానా స్వామీజీకి చెందిన తంత్రం అని చెప్పచ్చు ఇదే తిరిగిపోయి కలిక ఫలానా స్వామిజీకి చెందిన ఇప్పుడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలని చెప్పారనుకోండి ఏక ఏకత్వం అనుకస్టిక తప్ప కోమోహోక అని చెప్పారనుకోండి ఇది ఏ స్వామీజీ జరిగింది ఏ స్వామి ఉచ్చిష్ట గణపతిని ఒక పద్ధతిలో హోమం చేసి ఆరాధించినట్లయితే మీ కోరికలు తీరుస్తాయి ఇది ఎక్కడి నుంచి పుట్టుకొచ్చామంటే ఒక ఆయన ఉన్నాడు ఆయన పట్టుకొచ్చి మాంచారు అని చెప్పారు ఆల్వేస్ కలెక్టెడ్ వాళ్ళలో కూడా ఇప్పుడు ఇప్పుడు మీరు సిరి బాబాని కనుక పూజ చేస్తే ఈ కోరికలు తీసుకోతాయి ఇది ఎక్కడి నుంచి పట్టుకొచ్చారంటే ఫలానా దాంట్లో గురువు ఉంటారు ఆ ఫలానా గురువు నుంచి వచ్చింది కొని పొట్టమొత్తి బాబా పొట్టమొత్తి బాబా కాదని ఆయన చెప్పిన ఇట్ ఈస్ కనెక్టెడ్ కపిల శిష్యం ఇట్ ఈ తంత్ర ఇట్ ఈస్ కపిల శిష్య త ఇప్పుడు దీన్ని ఏం కోరు కపిలుడు మహాత్ముడు అయి ఉండొచ్చు కదా గొప్పవాడు కదా వైనాట్ అంటే వేద విరుద్ధం అస తంత్ర అంటేనే వేద విరుద్ధం ఆ జ్ఞానానికి విరుద్ధం వేదం అంటే ఏవో నాలుగు పుస్తకాలు ఉన్నాయి దానికి విరుద్ధమని అభిప్రాయం కాదు ఆ విషన్కి ఆ విషము యొక్క విషనికి వేదము అని పేరు దానికి విరుద్ధం వేదము అంటే జ్ఞానము జ్ఞానమునకు విరుద్ధము ఇప్పుడు మీరు గమనించారా అంటే భారతదేశంలో పీపుల్ ఆర్ గలీబుల్ అండ్ థ్రెడ్యూలస్ అని మనం చెప్పొచ్చు అలా చెప్పినంత మాత్రాన్ని మనని మనమైతే చేసుకుంటున్నాం అని మీరేమీ చెంత చేయవద్దు అలా చెప్పచ్చు ఎందుకంటే ఒకడు తమిళనాడులో ఒకడు మొదలుపెట్టాడు ఏమని నేను నీళ్ల నుంచి పెట్రోల్ తయారు చేస్తున్నాను ఒక హెర్బ్ ఉంది నీళ్ల నుంచి పెట్రోల్ చేస్తున్నాను అనవడు అంటే వెంటనే ఓ వేద పండితుడు అన్నాడు ఏమనుకుంటున్నారు వేదంలో ఎవేవో హెర్బ్కి చెప్పారు అతను కూడా వేదంలో గొప్ప గొప్ప చెప్పారు ఈ పెట్రోల్ అన్ని వాళ్ళకి అప్పటి నుంచి తెలుసండి వీళ్ళు కొత్తగా కనిపెట్టేవనుకుంటారు వీళ్ళకి చూడండి ఈ మధ్యాహ్నం ఆ హెర్బ్ పెట్రోల్ తయారు పెట్రోల్ తయారు చేసుకున్నాడు అని ఓ పండితుడు అంటే నువ్వు చూసేవా అంటే ఈనాడులో వచ్చిందా బాబు చూడలేదు ఈనాడులో వచ్చిందంటే అది ప్రమాణం ఒక మినిస్టర్ యంగ్ గ్రాంట్ ఇచ్చింది కరుణాధి గవర్నమెంట్ గేవ్ హిమ్ గ్రాంట్ తర్వాత అతను జర్నలిస్టుల పోగేసి డిమోనిస్ట్రేట్ చేశాడుస్ట్రేటెడ్ ఎలాగ నీళ్లు తీసుకుంటాడు హ్యాబ్ పెడతాడు దాంట్లో మళ్ళీ ఇక వస్తుంది దానితోటి ఇంజన్ అడుగుతాడుస్ట్రేట్ వాట్ హ్యాండ్ ఇప్పుడు అది దాన్ని విద్వాంసుల వాళ్ళు ఒప్పుకోలేదు ఎందుకంటే పెట్రోల్లో కార్బన్ ఉండాలి కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ మూడు ఉండాలి వీడు నీళ్లలో హెల్పు పెట్టే లైన్లా చేస్తే కార్బన్ ఆక్సైజన్స్ వస్తుంది దాంట్లోకి హైడ్రోజన్ ఆక్సిజన్ అవుతుంది తప్ప కార్బన్ ఉండదు అది వస్తుంది రేపు చూపిస్తే ఇప్పుడు మొలాసిస్ నుంచి ఒక పర్టికులర్ బాక్టీరియల్ ప్రాసెస్ లో ల్ తయారు చేయొచ్చు ఎందుకంటే మొలాసిస్ ర్మంట్ చేసి ఆల్కహాల్ ఉంటుంది సిహెచ్ త్రీ సిహెచ్ టూ ఓహెచ్ ఉంటుంది దాన్ని ఒక బ్యాక్టీరియల్ ప్రాసెస్ లో బ్లూటనాల్ అంటే రెండు ఆల్కహాల్ మాలిక్యూ కలిసి ఒక వాటర్ మాలిక్యూ ఎలిమినేట్ అయిపోయి బ్యూటనాల్ వస్తుంది గ్లూటనాల్ విజ్ ఎ వెరీ గుడ్ ఫ్యూజర్ ఇది ప్రాసెస్ చూపిసిపోయిందా దానికి బయో బ్యూటనాల్ అని పేరు భయో కాబట్టి అది దట్ ఈస్ సైన్స్ ఇట్ ఇస్ దట్ ఈ సైన్స్ ఈ హెడ్ ఉంది దానితో ఎలా అంటే నీళ్లు పెట్రోల్ అవుతాయి దిస్ ఈజ్ నాట్ సైన్స్ దిస్ నిబడిస్ కల్పన సంబడిస్ ఇమాజినేషన్ అతను అతను సిన్సియర్ పర్సన్ ఓకే హీఈ సిన్సియర్ ఇగ్నరెంట్ పర్సన్ సైన్స్ ఇట్ ఇస్ ఎ బాడీ ఆఫ్ నాలెడ్జ్ ఈ తంత్రము ఆ నాలెడ్జ్ విరూపిస్తాము రెండు ఆస్పెక్ట్స్ లో విరోధము కదా ఒకటి చేతనము నుండి జగత్తు పుట్టింది అని మేము వేదం వేదం నుంచి వచ్చినటువంటి ఒక ఒక విషం వీళ్ళంటాడు కథలు అంటాడు చేతల నుంచి రాలేదు జడము నుంచి ఇంకెక్కొచ్చింది దాంతో ఏమైపోయింది ఈశ్వరుణ్ణి డిస్పెన్స్ చేసి రాశ్వరుడి ఎన్నో రోల్ టు ప్లేదు వీళ్ళు ఫిలాసఫర్స్ ఫిలాసఫర్స్ తమ కోరికలు తీర్చడం కోసం ఈశ్వరుడని వాడు పెట్టుకోరు అలా ఫిలాసఫర్స్ అలా పెట్టుకోవద్దు అలాగే పెట్టుకునేవాడు సామాన్య జలు వీళ్ళందరూ అజ్ఞానం లాగా పెట్టుకుంటారు దేవుడు మీ జీవితంలో హస్తక్షేపం చేసి మీకున్న ఫైనాన్షియల్స్ ని రిఆర్గనైజ్ చేసి మీకున్న సుఖ దుఃఖాలను రిఆర్గనైజ్ చేసి అలా చేయడు యూన్ డూ దాట్ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఇంట్లో గ్యాస్ అయిపోయిందనుకోండి నరేంద్ర మోడీ గారు వచ్చి మీ గ్యాస్ సిలిండర్ సప్లై చేసి వెళ్తారా ఆయన ఏం చేస్తాడంటే గ్యాస్ సబ్సిడీస్ మీద ఉన్న లాస్ట్ ఏవో మార్చడం అలాంటివేవో చేస్తాడు తప్ప ఐదు కోట్ల మందికి గ్యాస్ ఫ్రీగా లభించడం అలాంటివో చేస్తాడు తప్ప మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోతే తీసుకొచ్చిందాన్ని తగిలించి వెళ్ళడం అనే పని చేయగలుగుతుంది రూల్ అయింద ఈశ్వరుడు కూడా అలానే ఉంటాడు ఈశ్వరుడు అంటే సూర్యుడి ఉంటాడు చంద్రుడి రూపంలో ఉంటాడు పృథ్వ రూపంలో ఉంటుంది అలా ఉంటాడు గాలి రూపంలో ఉంటాడు అంతే తప్ప ఈశ్వరుడు మీకు ఇప్పుడు కండిషన్ ఉందనుకోండి ఏదైనా ఒక హెల్త్ బావ్ లేక లంగ్స్ కండిషన్ ఉందనుకోండి వాయుదేవిడు ఆ కండిషన్ రిమూవ్ చేయలేదు వాయువు రిమూవ్ వాయు రూపంలో ఉన్న ఈశ్వరుడు ఈ కండిషన్ రిమూవ్ చేయడు మరి కండిషన్ ఎలా పోతుందంటే ఇదేదో ఈ గీతా బ్లాక ట్యాబ్లెట్ ఉంది అతను అని చేసి ఇస్తాడు అది ఒక మింగండి అది పోతుంది అప్పుడు వాయుదేవుడు మీ లంగ్స్ నిసరిస్తాడు ఈశ్వరుడు మీ జీవితంలో లేచి చెప్పి ఇంట్లో డిస్టర్బెన్స్ ఈ సంగతి వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎంతసేపు ఈశ్వరుడు అంటే అనే దర్శించారు ఈశ్వర జగత్ కారణం దట్ ఈస్ వేశ్వర ఈ సకల జగత్ కారణం ఇప్పుడు ఈ కథలు ఏం చేస్తాడో తెలుసునండి ప్రధానం జగత్ కారణం ఆ ప్రధానము జగము అని ఎప్పుడైతే అన్నాడో ఈశ్వరుడు చేతనుడు కదా ఈ డిస్పెన్సరీ ఈశ్వర మాకు ఈశ్వరుడు అవసరం లేదు కదా ఇది ఎలా ఉందంటే ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంది వంట బ్రాహ్మణుని పెట్టుకున్నామని యజమానులు అనుకుంటూ ఉంటే ఆ లేడీస్ బంధువులు వీళ్ళు వాళ్ళు కొడుకులు కూతురు కోడళ్ళు కూతుళ్ళు అందరూ కలిసి మా దగ్గర ఎందుకంటే వంట బ్రాహ్మణు మేము అందరం చేసేసుకుంటాం అని అన్నారు సరే కానీ వంట బ్రాహ్మణుడికి ఏమన్నా వద్దులేవడని ఈ కపిలుడు దేవుడు కదని చెప్పేశాడు ఈ డిస్టెన్స్ కలిగి ఈశ్వర నువ్వు అక్కర్లేదు ఈశ్వర సుద్ధేహంలో సూత్రం ఈశ్వరుడు మాకు అక్కర్లేదు అన్నారు ఎందుకంటే ఈశ్వరుడు ఉద్ధరించేటువంటి జగత్తును సృష్టించారు మా ప్రధానమే సృష్టిస్తోంది అని ఆ విధంగా వేద విరుద్ధమైన ఒక తంత్రాన్ని తెచ్చారు ఆ తంత్రం డీటెయిల్స్ తర్వాత రాబోతున్నాయి తర్వాత సూత్రంలో రాబోతున్నాయి ఈ తంత్రము తర్వాత అది ఒకటి వేద విరుద్ధము రెండవ దేవుడితో తెలిసిన వేద విరుద్ధము ఆత్మభేదాన్ని కల్పించారు ఆత్మ వేదన అందుతోందండి ఆత్మ అంటే నాన్న ఆత్మంటే దేహము మనస్సు కాదుగా ఈ స్కూలము సూక్ష్మము కాదు ఆత్మ అంటే ఇట్ ఈస్ సంథింగ్ మోర్ దాన్ దాట్ ఆ ఆత్మ స్థాయిలో బహుత్వము నానాత్మము సుఖదు ఉండవు అని వేదం చెప్తూ ఉంటే ఆత్మలో అనేకము వాళ్ళ సుఖ అనేకము కనుక ఆత్మలో అనేక ఏ స్కూల సూక్ష్మములతో ఆత్మను మీరు తెలుసుకోవాలని వేదం చెప్తుందో ఆ మాటను తిరస్కరించి స్థూల సూక్ష్మాలనే పట్టుకుని కాబట్టి ఆత్మను భిన్నములు అని కూడా కల్పించారు ఇంతటి కల్పన చేసి పెట్టారు ఇప్పుడు చూడండి మీరు వాచం అతస్ట సిద్ధం ఆత్మ భేద కల్పనయాతి కతలశతంత్రము వేద విరుద్ధం వేదమునకు విరుద్ధమైనటువంటి తంత్రం తదు అది ఒక జ్ఞానము అని అంతలా అక్కడలేదు అది ఒక తంత్రం